ఇలా ఉండకూడదు మరి శుద్ధి ఏంటేమిటి త్రికరణ శుద్ధి ఏంటేమిటి మీరు ఏది సంకల్పిస్తారో అదే చెప్పాలి అదే చెయ్యాలి ఇలాంటి పరిశ్రమలు సత్యకాలపు మనిషి అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు అలా అంటారు అంటే ఈ కాలంలో ఉండాల్సిన వాడు కాదు బయట ఇస్తే ఈ కాలంలో పుట్టాడు వీడు అన్నట్టుగా సో అర్జున శబ్దానికి అర్థం ఏంటంటే త్రికరణ శుద్ధి కలవాడు దుది ఇది స్వభావంలో కలవాడు అంటే త్రికరణ శుద్ధి కలవాడు కొంతమంది ఏమనుకుంటారంటే త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో బతకడం కష్టము అని కూడా అనుకుంటారు మీరు మరీ అమాయక విందు అయిపోతారు మిమ్మల్ని అందరూ కూడా ఎక్స్ప్లైట్ చేసేస్తారు ఇంట్లో వాళ్ళు కూడా మిమ్మల్ని ఖాతం చేతులు మానేస్తారు అని అనుకుంటారు వర్షాల అనుకోవటంలో కొంత హేతు ఉంటే కూడా ఉండి ఉండొచ్చు అంటే తెలియ అలాంటి త్రికరణ శుద్ధి లేకుండా వరల్డ్ వైజ్ అనమాట స్ట్రీట్ వైజ్ అనమాట స్ట్రీట్ వైజ్ స్ట్రీట్ వైజ్ ఉండడం మంచిగా లేకపోతే ఈ స్ట్రీట్ వైజ్ స్వస్తి చెప్పేసి త్రికరణ శుద్ధిలా ఉండి ఏదైనా కొంత నష్టం వచ్చినా కూడా భరిస్తూ జనులు కొంత కొంత ఈ ట్రీట్ చేసినా కూడా దాన్ని పెద్ద మనసుతో స్వీకరిస్తూ ఏదైనా కొంత ఇన్కన్వీనియన్స్ వచ్చినా కూడా సహిస్తూ ఆ త్రికరణ శుద్ధి అనే దాన్ని ఎవడైతే మెయింటైన్ చేసుకోగలుగుతాడో వాటికే ఈ వేదాంతం ఉంచే అది బోధలు ఉపయోగపడతాయి మిగతా వాళ్లకు ఉపయోగపడతాం అంతఃకరణ శుద్ధి లేకపోతే తిరిగే భగవద్గీతలో ఇవన్నీ పారాయణం చేసి పెట్టుకోవటం వల్ల మేము పెద్ద ఉపయోగమై ఉండదు అంటే మన అకౌంట్లో కొంత పుణ్యం పడుతుందని అలా సంతృప్తి పడాలి అది అది ఈ వేదాంత సందర్భంలో అది లక్ష్యం కానే కాదు ఇది వేదాంతానికి లక్ష్యం ఏంటంటే ఇమీడియట్ ఫలం దృష్ట ఫలం కనపడే ఫలం కావాలి ఒక్కటే ఉంది కనపడే ఫలం ఒకే ఫలం అదేమంటే అంతఃకరణ శుద్ధి అదే దృష్టఫలం ఆ ఫలాన్నే మనం ఇక్కడ వేదాంతంలో అపేక్షిస్తాము అటువంటి ఫలము కావాలి అనుకుంటే మాత్రం వాడు అర్జునుడి వలే రుజు స్వభావం పలపడే త్రికరణ శుద్ధిని కలిగి ఉండాల్సి ఉంటుంది సో ఈ విధంగా అర్జున శబ్దంలో ఇంతటి విశిష్టత గలదు సరే హే అర్జుమ అని సంబోధన అంటే ఆ సంబోధన మనకి కావాలన్నమాట నన్నే పరమేశ్వరుడు అర్జుమాన్ని సంబోధిస్తున్నాడు అంటే నేను అర్జుముడు వలే శుద్ధముగా ఉండవలను అనే అభిప్రాయం మంచిది నేను అహం అంటే నేను సర్గానాం ఆదిహి అంతహ మధ్యము ఈ సృష్టులు ఎన్నైతే ఉన్నాయో ఈ సృష్టులన్నిటికీ ఆదినే అంతమునే ఇది ఇది వేదాంత టాపిక్ రియల్ ఫుల్ ఫుల్ టైం వేదాంత టాపిక్ సృష్టి ఈ సృష్టిలు అని బహుజనం ఎందుకు వచ్చేటంటే మొత్తం అంతా ఒకే సృష్టి కానీ మళ్ళీ దాంట్లో మీకు మీరు డివైడ్ చేసుకోవచ్చు డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు ఉదాహరణకి దేవుడు మొట్టమొదటి దేవతల్ని సృష్టించారు కానీ దేవ సర్గము అంట సర్గము సృష్టి తర్వాత మనుషుల్ని సృష్టించాడు మానవ సర్గము తర్వాత పశుపక్షిని సృష్టించాడు సో అది ఒక సర్గము చెట్టు జామల్ని సృష్టించాడు స్థావర సర్గము అని ఇలాగా అలా పెట్టారు అలాంటి డిస్టింక్షన్స్ ఉన్నాయి సో అంటే ఒకే సృష్టిని మళ్ళీ అవా దాంట్లో చిన్న చిన్న గ్రూప్స్ కింద అనేక సృష్టిల కూడా వర్ణించవచ్చు ఈ సృష్టి అన్నింటికి వీటన్నింటికి అది అతి మధ్యము అంతము నేనే ఈ పద్ధతిని మీరు జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఆభరణముల సృష్టి అని ఒకటి తీసుకోండి ఆభరణములను సృష్టించుట ఆదిలో అంటే ఇంకా ఒక ఆభరణం కూడా తయారు కాలేదు ఇంటి పైన తయారవుతాయి కానీ ఆది అంట ఆదిలో ఏముంటుంది బంగారం ఉంటుంది ఆభరణములన్నిటినీ విలీనము చేసి అంటే అన్నింటినీ కరిగించి వేయుట అనుకోండి సపోజ్ అది అంతమంట అంతమంటే అది అంతమైపోవాలి ఉండకూడదు ఇంకా నెక్లెస్ ఉండకూడదు అందు ఏం చేస్తారు దాన్ని కరిగించి పరేస్తే నెక్లెస్ లేకుండా అయిపోతుంది కరిగిస్తే సరిపోతుంది పౌడర్ చేయడం కంటే కరిగించడం తేలిక పౌడర్ చేసినా నెక్లెస్ లేకుండా అయిపోతుంది కొన్ని పౌడరేజ్ చేసేసారనుకోండి లేదా కరిగించేశారు అనుకోండి ఇంకా నెక్లెస్ ఉండదు నెక్లెస్తో నెల మరి ఏముంటుంది ఏదో ఒకటి ఉంటుందా అంటే ఏమీ లేకుండా అయిపోతుంది ఉంటుంది ఏముంటుంది బంగారం ఉంటుంది అరే ఆది బంగారమే అంతమూ బంగారమే కానీ మధ్య మాత్రం నెక్లెస్ అంటాడు అది ఎలా అవుతుందండి అదా వంతే చేయడం నాస్తి వర్తమాన గౌడపాద కారికలలో వాక్యం అవుతుంది ఆయన ఏమంటాడు అంటే ఆదిలో అంతంలో ఏది లేదో వర్తమానంలో కూడా అది లేదు అంటే అర్థమైందన్నమాట నెక్లెస్ అనేది లేదు ఇది ఒక నెక్లెస్ లేకపోవడానికి ఎవరైనా పట్టుకుపోయారా అని బంగారం ఉంది మీరు చెప్పి చేయకండి ఎవరు అపహరించారని మీరేమో అనుకోవద్దు బంగారం మరి బంగారం ఉంటే నెక్లెస్ లేదంటాండి ఏంటి పిచ్చి వాళ్ళ మాట్లాడుతున్నాడే అని అలా అనుకోవద్దు పిచ్చి జనాలు పిచ్చి వేదాంతింది కాదు పిచ్చి సో మధ్యలో ఉన్నది నెక్లెస్ అని మీరు అనుకుంటాడు ఏమంటే నెక్ ఎక్కడ ఉంటే నెక్లెస్ పెట్టిలో ఎందుకుంటుంది నెక్లెస్ అన్నది అది షష్ఠీతృష్ణ సమాసం అయి ఉండాలి ది లేస్ ఆఫ్ ది నెక్ కదా ది లేస్ ఆఫ్ ది నెక్ నెక్లెస్ కనెక్ట్ అయి ఉంటుంది తప్ప ఆ బయట ఎందుకు ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మాటవరసకి ది లేస్ ఆఫ్ ది నెక్ అని మీరు అంటు అనుకుంటే అనుకోవచ్చు ఇక్కడ నుంచి తీసి పెట్టిలో పెట్టాక ఇంకా మీరు నెక్లెస్ అన్నా వీలు లేదు ఇట్ ఇస్ నాట్ నెక్లెస్ మీరు నెక్లెస్ అని అంతే మీకు ఫైన్ వేయాల్సి ఉంటుంది యూ వి ఫైన్ అవర్ డోంట్ సే నెక్లెస్ మరి ఏమైనా ఏమైనా ఇప్పుడు నెక్లెస్ అన్నం మానేసి నా యూ హ్యావ్ టు గివ్ ఎ నేమ్ టూ ఇట్ వాట్ నేమ్ గివ్ ఇన్ గి ఏం నేమిస్తారు బంగారం నగనకూడదు బంగారం నగంటే నెక్లెస్సే నగన్నది సామాన్యమైన శబ్దము నెక్లెస్ విశేషమే శబ్దం అదంతా ఒకటే కాబట్టి నెక్లెస్ అనడానికి వీలు లేదండి నెక్లెస్ అన్నారంటే జైల్లో పెడతాం అమ్మా అనండి ఏమంటారు ఇప్పుడు ఏమంటారు దాన్ని ఏదో ఒకటి అనాల్సిందే బంగారం అంట ఇప్పుడు అక్కడ పెట్టానండి లేకుండా పెట్టానండి ఇప్పుడు ఎన్ని ఎన్ని వస్తువులు అది ఒక వస్తువు ఒక వస్తువు ఒక వస్తువే కదండి ఒక వస్తువు ఒక పేరు పెట్టాలి నువ్వు మనుషులు అంటే రెండు పేర్లు మూడు పేర్లు ఉండొచ్చు నువ్వు మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళారనుకోండి లోపలికి వెళ్ళినప్పుడు మీరు ఐడెంటిటీ కార్డులో రెండు పేర్లు ఉంటారు అనిస్తాడు వాళ్ళకి ఒక మనిషికి ఒక పేరు ఇక్కడే మెయిన్గా మీరు ఇంట్లో పది పేర్లు పెట్టుకోండి ఎయిర్పోర్ట్కి వెళ్ళేప్పటికి స్పెల్లింగ్ చూస్తా చూస్తాను స్పెల్లింగ్ తేడా వస్తే కూడా అబ్జెక్ట్ చేసే అవకాశం ఉన్నది ఒక మనిషికి ఒక పేరు ఇప్పుడు ఎదుర్కొండ పెట్టారండి మెడవంటి తీసి దీనికి ఒకటే పేరు చెప్పాలండి నేను రెండు పేర్లు ఇస్తా మీరు ఒకే పేరు సెలెక్ట్ చేయాలి ఏ నెక్లెస్ బీ గోల్డ్ ఏది సెలెక్ట్ చేస్తారండి గోల్డన్ సెలెక్ట్ చేయాలి నెక్లెస్ అని సెలెక్ట్ చేయకూడదు గోల్డని సెలెక్ట్ చేయాలి కాబట్టి మిమ్మల్ని ఎవరు ఛాలెంజ్ చేయనంతసేపు మీరు అరవై పేర్లు పెట్టుకోండి కానీ ఛాలెంజ్ చేసి అది ఏమిటో నువ్వు ఆలోచించి చెప్పు అన్నట్లయితే మీరు గోల్డ్ అనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు కళ్ళు మూసుకుని ముట్టుకున్నారనుకోండి మీరు నెక్లెస్ని ముట్టుకున్నారా గోల్డ్ని ముట్టుకున్నారా గోల్డ్ ముట్టుకున్నారా టోకన్ వేసారనుకోండి అది ఆ బరువు నెక్లెస్ బరువు గోల్డ్ బరువు అది గోల్డ్ బరువు కాబట్టి ఆ వస్తువు బరువు వంద గ్రాములు ఉంది గోల్డ్ బరువు వంద గ్రాములు ఇప్పుడు నెక్లెస్ బరువు ఎంత సున్నా మొత్తంలో వందలో వంద కలిపి ఇంక వెళ్ళింది అండి సున్నా గోల్డ్ బరువు ఉందా నెక్లెస్ బరువు ఎంత సున్నా బరువు లేని నెక్లెస్ సత్యమా నిత్య నిత్య ఇది ఎలాగంటే నేను దృష్టాల్లో ఇప్పుడు మీరు నిలబడ్డారు మీరు దీని మీద వెయ్యి స్కేల్ మీద నిలబడ్డారు నిలబడితే ఆ కాంతికి మీ షాడో అలా బయట నేల మీద షాడో పడింది మీ బరువు హోప్ ఫుల్లీ డెబ్బై కేజీలు అనుకోండి హోప్ఫుల్లీ ఎందుకంటే బరువు ఎక్కువ ఉంటుంది డెబ్బై కేజీలు అనుకోండి డెబ్బై కేజీలు అనుకుంటే ఇప్పుడు ఆ షాడో మరి దీని మీద పడలేదు కదా స్కేల్ మీద షాడో బయటపడింది కదా షాడోది ఎంత బరువు ఉంటుంది ఏం బరువు ఉండదు ఏదో మొత్తానికి కాంతి కిరణాలు ఇలాగ అద్దాలు పెట్టా షాడో కూడా దాని మీద పడిట్లా చేసేమనుకోండి దానికి ఎవరో బరువు పెరుగుతుందా కరెంట్ అసలు షాడో అంటే ఏమిటి షాడో అంటే ఇది నేమ్ డివెన్ బై అక్కడ లైట్ ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతుంది అంటే పక్కన కొంచెం లైట్ ఎక్కువ ఇంటెన్సిటీ ఉంది ఇక్కడ తక్కువ ఇంటెన్సిటీ ఉంది షాడో అన్నది లైటే లైట్ అన్నది లైటే అంతా లైటే ఇక్కడొచ్చి అక్కటికి కనపడతామో షాడో అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది సరిగ్గా అదే విధంగా నెక్లెస్ అనేది ఇట్స్ ఎ మెంటల్ కాన్షియస్ ఆచారంభం వికారో నామధేయం వృత్తికైతే అస్యం బంగారమే సత్యం కాబట్టి ముందు ఈ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోండి ఆభరణముల సృష్టికి ఆది మధ్యమో అంతమో ఆది అంతం మధ్యం ఇంకొకటి కాదు ముందు అసలు ఆ కండిషన్ నుంచి బయటకు వచ్చేయాలి ఆదిలో ఏముందో అంతంలో అదే ఉంటుంది మధ్యంలో కూడా అదే ఉంటుంది మరో ఉందని మనం అజ్ఞానం చేసుకుంటాం అది అలా భాషిస్తుంది ఎవరికి భాషిస్తుంది అజ్ఞానికే భాషిస్తుంది త్రాడు పాముగా ఎవరికి భాషిస్తుంది అది త్రాడు తెలియని వారికి మాత్రమే అది పాములో భాషిస్తుంది కాబట్టి ఆది అంతముల ముందు ఏది ఉండునో మధ్యలో కూడా అదే ఉండుము నెంబర్ వన్ ముందు అసలు ఆ ప్రిన్సిపల్ బాగా అర్థం చేస్తాం ఒకసారి ఆ ప్రిన్సిపల్ అంటే దాని అర్థం ఏంటి ఆది అంతములలో తత్వం ఉంటుంది మధ్యలో నామరూపాలు ఉంటాయి అనుకోండి మధ్యలో నామరూపం ఉంటుంది అనుకోండి అంటే వేరే ఇంకోటి ఏదో ఉన్నట్టు అనే భ్రమకం నామరూపాలు కనబడతాయి ఉండవు భాషిస్తాయి ఇది తత్వమే ఆదిలో తత్వమే అంతంలో తత్వమే మధ్యలో కూడా తత్వమే ఉంటుంది కానీ మనకి నామరూపాలు భాషిస్తాయి ఈ నామరూపములు భాషించినప్పుడు మనుష్యుని యొక్క బుద్ధి నామరూప ప్రధానంగా ఉంటుంది నామరూపములే సత్యమని అనుకుంటారు జరుగు సమస్య ఇది వేదాంతంలో ఇది ఒక విషమఘట్టం నామరూపములే సత్యమని అనుకుంటూ ఉంటారు వాళ్ళని ఉద్దేశించి చెప్తూ ఉండాలి అయ్యా మహాశయ నామరూపాలు సత్యం కాదప్ప నామరూపాలన్నవి దాని ఎందుకు లేవు అది బుద్ధి చేత పరికల్పించబడింది తప్ప నామరూపాలు అనేవి దాని ఎందుకు లేవు ఇప్పుడు బంగారానికి మనస్సుననుకోండి అప్పుడు బంగారాన్ని ఓ బంగారమా నీ ఎందు నెక్లెస్ నేను పెట్టాను నీకు ఏమైనా తెలుసుకో మీరు అడిగారు అనుకోండి ఇప్పుడు బంగారం అదే నాకేం తెలియదు అండి నేను నెక్లెస్ అయ్యానా అది ఎలాగయ్యానా నేను నేనుగానే ఉన్నానబ్బా నేను నెక్లెస్ ఎప్పుడయ్యాను అని అనుకున్నా అందా లైక్ దాక్ ఈ థింక్ ఎబట్టి ఆది అంతముల ఉన్నదే మధ్యలో కూడా ఉంటుంది కానీ మధ్యలో ఇంకేమేవో కనబడుతున్నాయి అంటే అది అజ్ఞానము అది నామరూపంలో కనబడేది అది నిత్య నిత్య అంటే లేకున్నా కనబడేది దాన్ని నిత్యా ఇది ఒక సృష్టి ఈ ఆభరణముల సృష్టికి ఆది మధ్యాంతములు వంద దృష్టాంతం మీరు సినిమాకి వెళ్ళాడు ఒక సినిమాయే సృష్టింపబడుతుంది అక్కడ అదంతా సృష్టిగా అంతకు ముందు లేవు ఇప్పుడు సృష్టింపబడ్డాడు హీరో వచ్చాడంటే అర్థం ఏంటండి హీరో ఎక్కడి నుంచి వచ్చాడంటే కారికకి ఆ చరణకాల నుంచి ఏమన్నా హీరో సృష్టింపబడ్డాడు అక్కడ హీరో సృష్టిగా ఉంటాడు కదా ఆ తెర మీద అని హీరోయిన్ కాదేసుకుని వచ్చింది అక్కడికి హీరోయిన్ కూడా సృష్టింపబడింది వారిద్దరి మధ్యన ప్రేమ సృష్టించబడింది వీళ్ళిద్దరి మధ్యన ప్రేమ సృష్టించబడిన వెంటనే మెలను అలాగే అంత సృష్టి అలా సృష్టి ఆది ఈ సృష్టికి ఆదిలో ఏముంటుంది ప్రకాశం అంతంలో ఏముంటుంది ప్రకాశం పూర్వం నేను చిన్నప్పుడు సినిమాకి వెళ్ళేప్పుడు ఈ ఆది అంతాలు స్పష్టంగా కనపడేవి ఇప్పుడు ఏం కనబడుతున్నాయో ఏమో నాకు తెలియదు కానీ మొట్టమొదటి తెల్లటి కాంతి పడి దాని మీద పడి అప్పుడు ఒక సర్టిఫికేట్ ఆఫ్ అంత ఏదో ఒకటి ఇంగ్లీష్లో వచ్చేది ముందు తెల్లటి కాంతి పడి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆదిలో ప్రకాశము గలదు అంతల్లో అని వచ్చేది ఆ తర్వాత శుభం అనేది కూడా మాయమైపోయి కొంతసేపు తెల్లగా ఉంది ఆ తర్వాతనే బంద్ అయ్యేది అలా ఎదుగుదాం కానీ మధ్య ఈ ఆది ప్రకాశమే తెల్లటి ప్రకాశం అంతమూ తెల్లటి ప్రకాశమే కానీ మధ్యలో మహాశయ బోల్డ్ మాయ రెండున్నర గంటల మాయ ఉంటుంది అక్కడ అంటే ఏమీ లేదని అర్థం మీరు మధ్యలో రెండున్నర గంటల సేపు చూసేసి ఎక్సైట్ అయిపోయి ఎంజాయ్ అయిపోయి భయపడిపోయి ఎంజాయ్ చేసేసి ఆ వేళను ఆ హీరోయిని పాపం ఒక కొట్టేస్తాడేమో చంపేస్తాడేమో ఈ హీరో హీరోయిన్ ఎప్పటికైనా కలుసుకుంటారా అని దేవతలకి దండాలు పెట్టుకునే సందర్భాలు కూడా ఉంటాయి ఆ తిరుమలలోనే ఉంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మధ్యలో వచ్చే సృష్టి ఇదంతా కూడా మిత్య మధ్యలో మీరు ఈ సృష్టి అనుకున్నప్పుడు కూడా అక్కడ ఉన్నది ఈ సృష్టిని కాదు ఉన్నది ప్రకాశమే ఆది మధ్యము అంత ఇక మూడో దృష్టాంతం ఇది బాగా మీరు మనస్సుకి పట్టించుకోండి ఏదో శాతస్యంగా చెప్తున్నాడు అని అనుకోవద్దు మూడో దృష్టాంతం ఏంటంటే మీరు నది సముద్రం సారీ ఒక సరస్సు యొక్క తీరానికి వెళ్ళారు ఒడ్డుకు వెళ్ళి కూర్చున్నారు సరస్సు అంతా కూడా క్లాసిడ్గా అంటే ఒక గాజుని అక్కడ పరిచినట్టుగా కదలిక లేకుండా నీరు అది ఆది మధ్యలో గాలి బాగా తీసి పెద్ద పెద్ద తరంగాలు చిన్న చిన్న తరంగాలు బ్రేకర్స్ సర్ఫ్ రురగ బుడగలు సులుగుండాలు ఇవన్నీ ఏర్పడ్డాయి మధ్యలో ఆ తర్వాత మళ్ళీ గాలి ఎంత అయిపోయింది మళ్ళీ మొదట ఎలా అయితే ఉందో అలాగే సరస్సు మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి కదలికలేని నీరు కాబట్టి ఇప్పుడు ఆది ఏముంది నీరు అంతమేముంది నీరు ఏమండి ఇప్పుడు నీరుందండి అక్కడ నీరుంది ఆ నీటి మీద ఇలా అన్న ఇప్పుడు ఏం కుట్టుకొచ్చే పెరటాలు కుట్టే మళ్ళీ కొద్దిసేపటికి పెరటాలు లేవి ఇంకా నీరేముంది అని నీరు అంటారు కాబట్టి ఇలా ఇంకా కుదు కుడుతుందని ఏమైనా వైబ్రేషన్ చదాలి ఏం కుడుతుంది ఏం పుట్టదు అక్కడ కుట్టడానికి ఏముంది కూర్చో పుట్టడం కుట్టడం అని ఈ మానవ మస్తిష్కము కండిషనింగ్ అయిపోయి అలాగే ప్రతిదానికి పుట్టిందంటూ ఉండడం ఇది ఒక అలవాటు అయిపోయిందండి పుట్టేది ఏది ఏం పుట్టిందండి నీటిని పిల్ల నాకు ఏం పుట్టిందండి నీరు కంటే ఏదైనా అదనంగా వచ్చి చేరిందా ఒక ఒక మైక్రోగ్రామ్ అయినా ఏదైనా అదనంగా వచ్చి చేయనుందా ఏమి చేయాలి పుట్టింది ఏం పుట్టింది ఏది పుట్టలేదు అజాతవాదమే సత్యం ఏది పుట్టలేదు కానీ వీడి మనస్సు అజ్ఞానం చేత ఏదో పుట్టింది ఈ పుట్టడం అనేది పెద్ద సమస్య ఇప్పుడు ఏదో పుట్టింది పుట్టింది పుట్టింది ఏదీ ఏది పుట్టలేదు ఇటీ లేదు గుట్టి లేదు ఉన్నదేదో జోహై సోహై అంటే అదే అజాతవాదం హయ్యెస్ట్ ఫిలాసఫీ అసలు యదాంతా వండుచోకరచ బాగా విస్తారంగా వివరిస్తారు కాబట్టి ఆదిలో నీరు అంతంలో నీరు మధ్యలో ఎవ్వెవో ఉన్నాయి ఒక సృష్టియే ఉన్నది అని మీరు అనుకుంటారు ఆ మధ్యలో కూడా నీరు మాత్రమే ఇది మూడవ దృష్టాంతం చాలా దృష్టాంతాలు ఇక దార్ష్టాంతికం దగ్గరికి రండి దార్ష్టాంతికంలో ఏమిటంటే ఇప్పుడు మీరు విష్ణువో శివుడో ఎవడో అక్కడెక్కడో కూర్చొని దీన్ని హూస్ ఎంతో ఏదో మంత్రం చేత సృష్టించాడు అనే పద్ధతిలో మీరు ఆలోచించే పక్షంలో ఈ పాఠం మీకు ఆ పనికిరాదు నీకు అనవసరం ఈ పాఠం మీకు ఈ పాఠం ఎప్పుడు పనికి వస్తుందంటే ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే ఈ జగత్తుని సృష్టించినాడు తన నుండియే సృష్టించినాడు ఇప్పుడు ఈ జగత్తును సృష్టించడానికి మెటీరియల్ కావాలి కదా పదార్థం కావాలి కదా అంటే ఆ పదార్థము కూడా తానే సృష్టించిన వాడు తానే సృష్టికి ఉపయోగించినటువంటి మసాలా దినుసు దినుసు అంటారు చూడండి అది కూడా తానే మీరు దానికి దానికి మీరు అయితే ఆ పై మాట లేదా కుమ్మరవాడి లాగా కుమ్మరవాడి ఇంట్లో ఉన్నాడు మట్టి పొలంలో ఉంది అలాగే ఎక్కడెక్కడో బయట ఎక్కడో ఊరు బయట మట్టి ఉంది ఈ కుమ్మరాయన బండి వేసుకుపోయి ఆ మట్టి మోసుకొచ్చి కుండలను సృష్టించినట్టు దాన్ని భగవంతుడు ఉన్నాడు ఈ జగత్కి కావాల్సిన మెటీరియల్ అంతా ఇంకోటి ఒకటి ఎక్కడో దాన్ని ఆయన పట్టుకొచ్చి సృష్టించాడు అని అంటే ఇది ఎలా భోజనం పెట్టేప్పుడు వాళ్ళు తినకపోతే వాడి మనస్సు ఎమార్చి వాడి నోట్లో రెండు ముద్దలు తినిపించడం కోసం తల్లి తల్లులు కథలు చెప్తారు చందమామ రాలే జాదిల్లి రాలే అని చెప్తారు వీడు ఏమనుకుంటాడు అంటే పిల్లలు చందమామ వచ్చేస్తుంది కావచ్చు అనుకుంటాడు అప్పుడు ఆ అమ్మ ఏం చేస్తుందంటే వాడి నోట్లో ముద్ద పెట్టి అది లోపలికి పోయిట్లే జస్ వీళ్ళు ఆ చందమామ హడాయిల్లో వచ్చేస్తాను చందమాలు చందమాను చెప్తే పట్టుకోవడం అన్న తండ్రి పట్టుకో చందమాను చూడు అంటే ఇలాగ ఏదో కథలు చెప్తే వాడు తినేస్తాడు అలాగంటే ఆ కథలు వాస్తవికత ఎంత ఉందో ఆ రకంగా మీరు సృష్టి కథలు అలాగా అలాంటి కథలాగా పెట్టుకోకూడదండి అలా వేదాంతం కదా ఇది శాస్త్రం కదా ఇలా అన్నాడు ఇదే అలా అన్నాడు అదే వీళ్ళు ఎలా అయినా కొంచెం అలసపడుతున్న తెలిపేడు మళ్ళీ లేదు మొదలెట్టాడు సృష్టి అలా ఎందుకంటే ఎక్కడ ఎక్కడ పడుతుంటాడు స్పేస్ కూడా సృష్టిలోనే భాగం స్పేస్ కూడా సృష్టింపబడుతుంది ఎక్కడో కూర్చుని సృష్టి కూర్చోడానికి చోటు ఉన్నారు కదా చోటు కూడా సృష్టి సృష్టించాకనే వస్తుంది చోటు టైం కూడా సృష్టించాకనే వస్తుంది సృష్టికి ముందు చోటు స్పేస్ లేదు టైం లేదు కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ లేదు ఏదీ లేదు ఏది లేకుండా పేరే సృష్టికి ముందు కాబట్టి సృష్టికి ముందు ఒకే ఒకటి కలదు అది ఏ అది ఏమిటి సృష్టికి ముందు ఏమిటి సృష్టికి ముందు ఉన్నది ఏమిటి ఏమంటే దీని దీనికి సమాధానం ఉపనిషత్తులు చెప్పినట్టుగా బహుశా ప్రపంచంలో ఎక్కడ చెప్పుకున్నాడు సృష్టికి ముందు ఉన్నది ఏమిటి అంటే ఇది ఏమో ఉండాలి లేదంటే మీకు ఏమర్థమైనట్టు లేకపోతే ఏదో ఉంది ఏదో ఉంది అలా కాదు సృష్టికి ముందు ఉన్నది ఏమిటి అంటే ఉన్న ఉన్నదియే ఉన్నది ఉండడమే ఉంది ఉందియే ఉంది ఎందుకంటే మీరు ఆ ఉన్నదికి మీరు ఏ విశేషణాన్ని జోడించినా అది సృష్టిలో భాగమైపోతుంది తప్ప సృష్టికి ముందు అవ్వదు ఆభరణ ప్రపంచానికి ముందు ఏముంది అంటే ఆ మెడలో పెట్టుకునేది ఉంది చేతులకు పెట్టుకునేటుండి కాళ్ళకు పెట్టుకునేటుండి ముక్కు పెట్టుకునేటుంది అని మీరు అలాగా ఏ దేహావయవాన్ని జోడించినా అది ఆభరణ ప్రపంచం సృష్టికి తరువాతి దగ్గుతుంది తప్ప సృష్టికి ముందు దవ్వ కాబట్టి ఆభరణ ప్రపంచం సృష్టించబడడానికి ముందు ఏముంది అంటే మీరు ఈ దేహావయవముల సంబంధాన్ని పూర్తిగ పక్క ఎందుకంటే ఆభరణాలన్నీ దేహ అవయవాలతోటే కలిసి ఉంటాయి ఎర్రింగ్ అంటారు ఇయర్రింగ్ అంటే చెవికి సంబంధం అక్కడ పెట్టిలో ఉంటుంది గ్లాస్ పెట్టిలో ఉంటుంది దానికి చెవికి సంబంధం ఏముందండి చెవి చెవికి ఏమీ కలెక్షన్ లేదు దాంట్లో ఇప్పుడు ఒకటి ఉంది దాంట్లో ఇయర్ ఇయర్ ఏముంటుందండి దాంట్లో ఇయర్నెస్ ఏముంటుంది దాంట్లో దాన్ని మీరు ఇయర్ అని పేరు పెట్టాక ఇయర్ ఏముండదు దాంట్లో చాలా రింగ్ ఉంది కదా అప్పుడు ఇయర్ ఉందా అని చెప్పిన ఇయర్ రింగ్ ఎందుకన్నావు మరి ఇయర్ రింగ్ ఎందుకన్నావు ఇయర్ ఏమీ కదా మోస్ లేదు కదా నెక్ లేదు కదా హ్యాండ్ లేదు కదా ఆర్మ్ లెట్ బ్రేస్ లెట్ యాంక్ కదా సో కాబట్టి సృష్టి తర్వాత వచ్చినవి ఇవన్నీ కూడా ఆభరణాన్ని సృష్టించాక ఇవన్నీ వచ్చాయి ముక్కు మనస్సులో పెట్టుకుని ముక్కు ఎలా ఉంటుందో మీరు ఊహించిన దాన్ని బట్టి ఆభరణం ముక్కు ఆభరణం సృష్టించాక వచ్చేది ఆభరణానికి ముందు ముక్కు లేదు అర్థమైందండి నా పాయింట్ కాబట్టి సృష్టికి ముందు ఏముంది అంటే స్పేస్ ఉందన్నాడు మీరు లేదు స్పేస్ సృష్టి తర్వాత వచ్చింది టైం వెళ్ళడానికి వీల్లేదు అది సృష్టి తర్వాత ఏ వచ్చింది ఏ పదార్థం పేరు చెప్పడానికి వీరలేదు మీరు ఏ దేవత పేరు చెప్పడానికి వీరలేదు మరి ఏ ఉంది చూడండి ఉంది ఏ ఉంది సదేతమేద సోమ్యేదమగ్రా ఆ ఉంది ఎన్ని ఎన్ని అనే మాట కూడా సృష్టి తర్వాత వస్తున్నాయా రెండు మూడు ఐదు పది ఈ ద్వైతం కూడా సృష్టి తర్వాత వస్తున్నాయా సృష్టికి ముందు ద్వైతవ కలిగి వస్తుంది మీకు స్పేస్ లేదు టైం లేదు ద్వైత విక్రణించుకోవడం వస్తారు మీ భ్రమ తప్ప ద్వైతల కలిగి వస్తుంది సృష్టికి ముందు సృష్టికి ముందు ఏమున్నది రెండవది లేనిది ఒకటని కూడా ఏకమ్మని కాదు రెండవది లేనిది అద్భుతీ దాన్నే ఒక దృష్టితోటి ఏకమ్మని అంటారు లేనిది ఏది ఉందో అదే ఉంది ఉందియే ఉంది ఉంది ఆ ఉందికే అదే పరమేశ్వరుడు అదే అహం తెలుసున్నవాడి జ్ఞాని యొక్క అహం అదే ఆ ఉందియే జ్ఞాని యొక్క అహం అజ్ఞాని యొక్క అహం నేను తండ్రిని కొడుకుని అన్నని సోదరుణ్ణి ధనవంతుణ్ణి హైదరాబాద్ని ముంబయి యొక్క ఇవన్నీ కూడా ఆ తర్వాత అహం యొక్క స్వరూపం తెలియని వాడి యొక్క అహములు ఇవన్నీ కూడా అహం యొక్క స్వరూపం తెలుసున్న వాడిని అహం అంటే ఏమిటో నడిస్తే వాడు ఏం ఆ సత్తుయే అహం అదే శ్రీకృష్ణుడు అంటున్నాడు కాబట్టి ఈ సకల జగత్ సృష్టికి ఆదియందు ఆ సత్ అంతమునందు అంటే ఈ జగత్తు విలీనం అయిపోయిన తర్వాత కూడా సత్తేయలదు మధ్యలో ఏముంది అంటే ఇది కూడా కొంచెం వివరిస్తూ చూడండి ఎలాగంటే ఆభరణ ప్రపంచమే తీసుకున్న దృష్టాంతంతో ఆది ఏముంది బంగారం ఉంది అంత ముందు బంగారం ఉంది కానీ మధ్యలో కూడా బంగారం ఉండాలండి మధ్యలో బంగారం లేకుండా మరొక నుంచి వస్తుంది కాద నెక్లెస్ ఉంది అంటే ఏమంటే నెక్లెస్ ఉందా నెక్లెస్ లాగా ఉండే బంగారం ఉందా నెక్లెస్ లేదు నెక్లెస్ నెక్లెస్ లైట్ బంగారం ఉంది లేదు బంగారమే ఉంది కాబట్టి మధ్యలో గోల్డెన్ నెక్లెస్ ఉందనుకూడదు ఏమనాలి నెక్లెస్ గోల్డ్ ఒకవేళ మీరు నెక్లెస్ నచ్చలేదు అనుకోండి దాన్ని చెడిపించేసి గాజులు చేయించుకున్నారనుకోండి యాంకులెట్ దీన్ని గాజులు ఏమంటారు యాంకులెట్ అంటారా బ్రేస్లెట్ బ్రేస్లెట్ చేయించాలనుకోండి ఇప్పుడు బ్రేస్లెట్ చేయించినా గోల్డేనా అది ఇప్పుడు గోల్డెన్ నెక్లెస్ గోల్డెన్ బ్రేస్లెట్ అవలేదు నెక్లెస్ ఈ గోల్డ్ బ్రేస్లెట్ గోల్డ్ అయ్యింది ఉంటే గోల్డెన్ నెక్లెస్ అనే పదప్రయోగమే లోనే అసలు సమస్య అక్కడ ఉన్నది గోల్డే ఇప్పుడు ఆభరణ ప్రపంచంలోకి మీరు వెళ్ళారనుకోండి ఆభరణాల షాపులకి నెక్లెస్ ఉంది ఇయర్ రింగ్ ఉంది బ్రేస్లెట్ ఉంది అంట నేనంటాను నెక్లెస్ ఈ గోల్డ్ ఉంది ఇయర్ రింగ్ గోల్డ్ ఉంది బ్రేస్లెట్ ఈ గోల్డ్ ఉంది అని నేనంటా ఏది కరెక్ట్ చేస్తాను నేనన్నదే కరెక్ట్ సరిగ్గా అదేవిధంగా సృష్టికి ముందు ఏముంది ఉంది ప్రళయం తర్వాత సృష్టి అంతమైనప్పుడు ఏముంది ఉంది మధ్యలో ఏముంది ఉంది ఏముంది పర్వతంలాగా ఉంది నదిలాగా ఉంది మనిషిలాగా ఉంది పశువులాగా ఉంది కొంచెం గల్పి ఏది ఉందో అదే ఉంది సృష్టికి పూర్వం అదే ఉంది సృష్టి ప్రళయం తర్వాత అదే ఉంది మధ్యలో కూడా అదే ఉంది కానీ మధ్యలో ఎలా ఉంది పర్వతంలాగా ఉంది అంటే ఇప్పుడు పర్వతంలాగా ఉంది అంటే అదే ఈశ్వరుడు చెట్టులాగా ఉంది కొత్తలాగా ఉంది మనిషిలాలుంది పశువులా ఉంది అదే ఇష్ట రాయిలాలుంది అదే ఇష్టం వేదాంతుల యొక్క ఈశ్వరుడు ఇలా ఉంటాడు వేదాంతుల ఈశ్వరుడు అంటే చాలా విలక్షణమైన విశ్వరుడు వేదాంతి కెలిజియన్ అని స్వామి వివేకానంద ఓ వ్యాసం అవుతుంది వేదాంతులు వర్షిచ్చేసే దేవుడు ఇలాగే ఉంటాడు కాబట్టి ఆ సద్రూపుడైన పరమాత్మయే ఆది మధ్యము అంతము కూడా ఆ సత్ నేనే పోలుసుకుంటే ఆ సత్తు నుండి కూడా కానీ తెలియనంతవరకు నువ్వు మరొకటి మరొకటి మరొకటి తెలుసుకుంటే సత్ ఈ సత్యాన్ని తెలుపుడు చేసేటువంటి విద్యకి అధ్యాత్మ విద్య అంటే దానికి వచ్చే ముందు ఒకసారి భాష్యకారులు అవతారో చూద్దాం సర్గారానికి సర్గానా సృష్టి ఆదిరంతశ మధ్య అని ఆ శ్లోకాల్లో పదాలనే ఆయన రీఆర్గనైజ్ చేశారు ఇప్పుడు అర్థం కొద్దిగా వస్తున్నారు ఉత్పత్తి స్థితి లయాహ అహం హే అర్జున ఓ అర్జున ఈ జగత్తు యొక్క ఈ సృష్టి జగత్తు యొక్క ఉత్పత్తి స్థితి లయము ఈ మూడు కూడా భూతాం జీవాధిష్ఠితామే ఆవిరంతుక్తం ఉపక్రమే అదే ఈ దశమాధ్యాయాన్ని ఆరంభించినప్పుడు శ్రీకృష్ణుడు మాట చెప్పాడు ఆయన ఏమన్నాడంటే మనం మర్చిపోయాం మనకు ఇబ్బంది లేదు కానీ శంకరులు గుర్తు పెట్టుకున్నారు దాన్ని ఇంకొక ఆయన దాన్ని ఇప్పుడు సిటిల్ ఆయన సంసిద్ధులవుతున్నారు అక్కడ ఏమన్నాడంటే ఆయన భవంతి భావ భూతానం మత విధాహ అని అన్నాడు అంటే భూతముల యొక్క ఆది మధ్య అంతము నేనే అని చెప్పాడు ఇక్కడే ఉంటున్నాడు సృష్టినాం ఆది మధ్య అంత నేనే అని ఎక్కడన్నాడు రిపీట్ చేసినట్టుగా ఉందే ఇది అంటే రిపీట్ చేయొచ్చు తప్పే కాదు కానీ అంటే ఒకే సెక్షన్ కదా ఒకే చాప్టరు విభూతి చెప్తున్నాడు చెప్పినవి భూతనే మళ్ళీ ఎందుకు చెప్తాడు కాబట్టి కొంచెం తేడా మనమే చూసుకోవాలి వాడికి ఆయన చూపిస్తున్నాడు మీరు ఎలా చూసుకుంటారంటే ప్రారంభంలో భూతానం ఆది అంతః మధ్య నేనే చెప్పిన చోట అంటే ప్రాణులు అని అర్థం చేసుకున్నాడు ప్రాణులకు మాత్రమే పరిమితం చేసి ఈ సకల ప్రాణులకు ఆది అంతము మధ్యము కూడా నేనే నేను చెప్ప ఇప్పుడు సృష్టిన రాణులు ప్రాణం లేవి అన్ని ఎవరిథింగ్ అన్నిటికీ ఆది మధ్యమాంతము నేను అని చెప్పాడు అని కొంచెం తేడాన్ని మనం అలా చూపించుకుంటే ఆ వాక్యాలు మంచిగా శోభగా ఉంటాయి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఉపక్రమే అంటే ఈ అధ్యాయం ఆరంభంలో ఆదిహి అంత నేనే అని చెప్పాడు దేనికి భూతములకు అని చెప్పాడు ఇక్కడ భూతానం అనే దానికి అర్థం ఏమిటి జీవ అధిష్ఠిత జీవ అంటే ప్రాణశక్తి జీవుడు కాదు ప్రాణశక్తి అని ప్రాణశక్తి చేత అధిష్ఠితములైన అంటే ప్రాణశక్తి చేత వ్యాపించబడి ఉన్న ప్రాణులు ఆ ప్రాణుల యొక్క ఆదిమధ్యాంతములు నేనే అని అక్కడ అలా చెప్పుకోవాలి సో దట్ ఇక్కడ ఎవ్రీథింగ్ అని చెప్పవచ్చు ఇహ తూ సర్గమాత్ర ఇంకెక్కడికి వచ్చినప్పటికీ ప్రాణం ఉందా లేదా అని ఇంత మీమాంస చేయకుండా సకల సృష్టికి ఆది మధ్యము అంతమూ నేనే అని ఇక్కడ చెప్పినాడు ఇది విశేష విశేష అంటే తేడా ఆ వాక్యానికి ఈ వాక్యానికి మీరు ఆ విషయమైన తేదాన్ని చూసుకోగలరు ఇప్పుడు ఇంకా ఆధ్యాత్మ విద్య దగ్గరకు వచ్చాం విద్యలు చాలా ఉన్నాయి ఇప్పుడు యూనివర్సిటీకి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మంచి అడ్వాన్స్డ్ యూనివర్సిటీకి వెళ్తే డజన్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి పూర్వం ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అలా ఏవో కొన్ని క్లాస్కల్గా కొన్ని ఉండేది ఇప్పుడు అంతా ఇంటర్ కెమికల్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వేరే ఫిజికల్ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లేరు బయోలాజికల్ ఫిజిక్స్ వేరు ఫిజికల్ బయాలజీ లేరు ఓహో మాలిక్యులర్ బయాలజీ వేరు బయోమాలిక్యూల్స్ వేరు ఏదో ఒక మొట్టమొదట డిపార్ట్మెంట్స్ అన్నీ వస్తూ ఉంటాయి సైన్స్లో హ్యుమానిటీస్ ఉంటాయి హ్యుమానిటీస్లో సైన్స్ ఉంటుంది ఎన్నెన్నో డిపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఇవన్నీ విద్యలే ప్రతిదీ విద్యే కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మ విద్యా విజ్ఞానం అని దాన్ని ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి పద్ధతి ఎలాగా అంటే మనం ఏం చేయాలంటే విద్యలన్నీ కూడా మూడు రకములు అని ముందుకు తెలుసుకోవాలి విద్యలన్నీ కూడా సంగీతం సాహిత్యం శిల్పం డ్యాన్స్ కూడా విద్యలు నాట్య సో తర్వాత అశ్వవిద్య అను అంటే గుర్రాలని గుర్రాలని వాటిని ఎలాగే తర్ఫీద్వ్వాలి వాటిని హౌ టు మేనేజ్ దెమ్ అదో పెద్ద శాస్త్రం అశ్వశాస్త్రం అశ్వవిద్య హస్తి విద్య ఏనుగుల విద్య ఎందుకంటే నేను ఒకసారి ఒక పెద్ద పుస్తకం చూశాను గులాబీలను పెంచుట అనే పుస్తకం అదో విద్య గులాబీని ఇంట్లో గులాబీలను పెంచుతా ఎందుకు ప్రజలు గులాబీని ఇంట్లో ఏం పని పట్టాలేదా ఏమి పెద్ద ఏదైనా ధ్యానం చేసుకోవాలి పుష్పం చదువుకోవాలి భగవద్గీత చదువుకోవాలి కానీ గులాబీని పెంచుతా ఇది అన్నేనంట కానీ వాళ్ళు పెంచి వాడికి చాలా ముఖ్యం కుక్కలను పెంచిటో ఎట్లు అని ఒక గ్రంథం ఉంటుంది అదో విద్య వంట వండుట కో వండుతా ఎట్లు కుక్ బుక్స్ అది అది ఒక పెద్ద శాస్త్రం పాకశాస్త్రం వ్యార్థశాస్త్రం దాంట్లో నిష్ణాతులైన పండితులు ఉంటారు వారు రాసిన గ్రంథాలకి ప్రపంచమంతగా కూడా గుర్తింపు ఉంటుంది వాటికి కొన్ని అవార్డ్స్ కూడా ఇస్తూ విద్య సో ఈ లోకల్లో విద్యలకు కరువు ఏమున్నది ఏవో విద్యలు ఉంటాయి సో ఆయుస్ ఆఫ్ విద్య అర్థం కాబట్టి మూడు రకాలుగా మొత్తం విద్యలనన్నిటికీ మూడింటి మనం సెటింగ్ చేస్తాం అది ఎలాగంటే ధ్యాత్మ అధిభూత అధిదైవ విద్యలు అని ముందు అధ్యాత్మాని తర్వాత వద్దాం ముందు అధిభూత విద్యలు చూడండి అధిభూత విద్యలు అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన విద్యలు అంటే ఆల్ సైన్స్ ఆల్ టెక్నాలజీ ఆల్ సోషల్ సైన్సెస్ ఆల్ ఎకనామిక్ సైన్సెస్ ఇవన్నీ అర్థశాస్త్రీత్యాలు అన్నీ కూడా ప్రపంచానికి సంబంధించిన విద్యలు అన్నీ మ్యూజిక్ మ్యూజిక్ కూడా ప్రపంచానికి సంబంధించింది కదా సో డ్యాన్స్ డ్యాన్స్ అంటే వాటి పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ అంటారు అంటే డ్యాన్స్ అంటే మీరు డ్యాన్స్ చదివేసుకుని ఇలా డ్యాన్స్ చేయాలి అలా డ్యాన్స్ చేయాలని నోట్స్ వ్యాసాలు రసిస్తుంటే సరిపడదు ఇవ్వన్స్ అది డేస్ అండ్ అందరిని చూసి తప్పట్లు కొడితే కానీ అక్కడికి ఆ విద్యను పరిపూర్తి లేదు ఇవాళ పెర్ఫార్మెన్స్ ఆర్ట్స్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అలా ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటినీ ఈ విద్యలన్నీ కూడా అధిభూత విద్యలు జగత్తుకి సంబంధించిన విద్యలు అధిభూత విద్యలు ఇక అధిదైవ విద్యలలో ఉన్నాయి అధిదైవ విద్యలు అంటే ఇప్పుడు అతిరాత్రం ఎలా చేయాలి అంటే కేరళలో కొన్ని నంబూద్రి ఫ్యామిలీస్ వాటిని బాగా అధ్యయనం చేస్తున్నారు నిజానికి మన కృష్ణదేవి పండితులు కూడా ఉన్నారు అతి రాత్రం వాళ్ళు చేయకపోవచ్చు కానీ వాళ్ళకు మంచి దిట్టలు నేనే అతి వాళ్ళకి చెయ్యట్లేదు ఫర్ రేలీయస్ రీజన్స్ చేతగాక మాత్రం కాదు వాటి వాళ్ళ రీజన్ ఏటా కానీ మందికి కూడా మంచి విద్వాంసులు ఉన్నారు ఆ శ్రౌత విద్యని వాళ్ళు ఆ దేవతలను ఏ విధంగా ఆరాధించాలి ఇప్పుడు వరుణ యాగము అని మనం తిరుపతిలో చేశారు అది మనం కృష్ణగిరి పండించమే చేశారు కార్యరేష్టి అని పెళ్ళి చేశారు వాళ్ళకి తెలుసు ఆ ఎలా చేయాలి కారీత వృష్టి కామహు తెలుసు దాని ప్రక్రియ ఎంతో ఏ విధంగా ఎన్నెన్నో యజ్ఞాలు యాగాలు క్రతువులు ఇదంతా కూడా అధిదైవ విద్య నారాయణ యాగం నేను చేయాలనుకున్నాను మీరు నేను నారాయణ యాగం ఏం చేస్తాను మనం భోజనం చేయాలి యాగానికి అక్కడ నారాయణ యాగాన్ని అధ్యయనం చేసి చేసేటువంటి పండితులు ఆ జీఎర్ వాళ్ళు చేయిస్తారు వాళ్ళ దగ్గర మంచి టీమ్ ఆఫ్ స్కాలర్స్ ఉంటారు వాళ్ళు చేస్తారు చెంది అది మళ్ళీ ఇంకొక టైప్ ఆఫ్ యాగం రుద్రయాగము అతిరుద్ర యాగము అతి రాత్ర వేరు అతిరుద్ర ఇదంతా విద్య వాజపేయ యాగము అని ఒక పుస్తకం ఉంటుంది నేను చూసాను అవసరం దాంట్లో తెలుగులోనే ఉంది కూడా అవసరం దాంట్లో వాజపేయమైన కానీ ఆ క్రతువు యొక్క లక్షణం ఏమిటి దాన్ని ఎలా చేయాలి ట్వెల్వ్ డేస్లో ఎంతో చేస్తారు ఫస్ట్ డే ఏమిటి సెకండ్ డే ఏమిటి అది అంత ఉంటుంది సో ఇదంతా కూడా అధిదైవ విద్య దేవతలను ఆరాధించే విద్య ఒక పుస్తకం ఉంటుంది కానీ నేను ఆ పుస్తకం పేరు అచిలాది సంహితం సంహిత అంటే చాలా శ్లోకాలలో ఉంటాయి రీజనబుల్ దిత్ బుక్ దాంట్లో ఏముంటుందంటే ఈ లోకాలన్నీ వర్ణింపబడి ఉంటాయి ఇప్పుడు భూలోకం కదా ఇది ఊర్ధ్వలోకాలు అధోలోకాలు వర్టికల్ మోడల్ మోడల్ ఇట్స్ ఎ మోడల్ మోడల్ని మోడల్గానే అర్థం చేసుకోవాలి సో ఊర్ధ్వలోకాలంటే పైలోకాలు పైలోకాలంటే భూలోకం గురించి ఇంటి దాంట్లో ఉష్ట్రంలో రాయడం వరకు భూలోకం గురించి మనకంతా తెలుస్తున్నదే అది అధ్యా అధిభూత విద్య అవుతుంది అధిదైవ విద్య అలా ఇంద్రలోకం ఎక్కడ ఉన్నది అగ్నిలోకం ఎక్కడ ఉన్నది యమలోకం ఇక్కడ నిచికేతస్సుడు యమలోకానికి వెళ్ళాడు అది ఎక్కడుంది ఆయన ఇంద్రలోకానికి వెళ్ళలేదుగా యమలోకానికి వెళ్ళాడు ప్రసద్దున మహారాజు ఇంద్రలోకానికి వెళ్ళాడు ఈయన లోకం లేడు ఆ పైన కృష్ణులోకం చాలా అన్నిటికంటే పైన ఉంటుంది విష్ణులోకం లేకుండా దానికి కింద గోలోకం ఉంటుంది ఓ పక్కకి కైయాసం ఉంటుంది ఎంత విద్య చెబు ఉపాసనలు శ్రీరాముని ఎలా ఉపాసన చేయాలి శ్రీకృష్ణుని ఎలా ఉపాసన చేయాలి ఇంకా కొత్త కొత్త ఉపాసనలు ఉన్నాయి మీరెప్పుడు కొత్త కొత్త కాకపోవచ్చు పాతలేదు మీరెప్పుడు విని కని విని ఎరగని ఉపాసనలు కూడా ఉన్నాయి శోముని ఉపాసన సార్ చెండి ఉపాసన దుర్గా ఉపాసన దేవీ ఉపాసన ప్రత్యంజిర ఉపాసన ఈ మధ్యలో కొంత పాపులర్ అయింది సో ఈ రకంగా సోమిని ఉపాసన అవన్నీ కూడా అధిదైవ విద్య అనే పుస్తకాలు ఉంటాయండి మంత్రశాస్త్రం ఉంటారు అధిదైవ విద్య అయిన ఉండే దేవతల్ని మనం ఆరాధించేటువంటి విద్య ఆయన ఆ విద్య పోనే అధ్యా ఆ అధిదైవ విద్య విద్య అన్నామన్నాడు ఆయన అంటే ఓ పదయిపోయి ఆ దేవతలకు సంబంధించిన విద్య ఓ పది అని ఓ దండం పెట్టేసి ముందం వెళ్ళేవాళ్ళం ఆయన అలా ఆయన అధ్యాత్మ విద్య అని ఇప్పుడు ఈ అధిభూత విద్య అధిదైవ విద్య అవి అనేకం అన్నీ కూడా ఒక రెండు కేటగిరీస్ కింద వేసుకుని ఇప్పుడు అధ్యాత్మ విద్యలో వస్తాం అధ్యాత్మ విద్య అంటే ఏటో కృష్ణ ఏమండి అధిభూత విద్యకి అధిదైవ విద్య కంటే కూడా ముందు ఏ విద్య ఉ ఏది ఉందో అది అధ్యాత్మము ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు నిద్రపోతుంటే నేను అనే అభిమానము దేహము ఇవేమీ లేవు ఆ అభిమానము ఆ దేహము కలిగి ఉన్న జగత్తు అది లేదు ఈ నేను ఆరాధించే దేవతలు కానీ పూజలు కానీ లోకాలు కానీ ఇవి అవన్నీ కూడా విలీనమైపోయాయి దేంట్లో విలీనమైపోయి ఈ నేరు అనేది దేంట్లో విలీనం అయిపోయిందో దాంట్లోనే విలీనమైపోయింది దాని నిద్రలో ఇవి ఏమీ లేవు నిద్ర లేచారు మొట్టమొదట ఏమొస్తుంది అది భూతం వస్తుందా అది దైవం వస్తుందా అధ్యాత్మం వస్తుందా అధ్యాత్మం వస్తుంది మొట్టమొదట అహమస్మి వస్తుంది ఇంత సృష్టి ఉన్నది కదా ఈ సృష్టి ఇప్పుడు పెద్ద చెట్టుందండి విశాలమైన వటవృక్షం కొమ్మలు రేఖ ఇవన్నీ ఉన్నాయి అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి నేల నుంచి వచ్చాయి గ్రౌండ్ నుంచి వచ్చాయి సపోజ్ గ్రౌండ్ లేదనుకోండి ఆ మహావృక్షం వస్తుందా కాదు అలాగే ఇంత సృష్టి ఉంది అందరూ దేవతలు ఉన్నారు లోకాలు ఉన్నాయి ఉర్ధ్వలోకాలు ఉన్నాయి పుణ్యలోకాలు ఉన్నాయి గొప్ప భోగాలు ఉన్నాయి ఇంత సృష్టి ఉన్నది ఇదంతా వచ్చిన గ్రౌండ్ ఏమిటండి అధ్యాత్మం అధ్యాత్మం ఇస్ ది గ్రౌండ్ అధి దైవ ఇస్ ద ట్రీ మహాత్ముడు అన్నాడు ఐమ్ ది గ్రౌండ్ అండ్ గాడ్స్ క్రియేషన్ ఇస్ ద ట్రీ అదిగో ఐ అది దానికి సంబంధించిన జ్ఞానానికి అధ్యాత్మవిద్య అని పేరు అధ్యాత్మవిద్యా విద్యానా రేపు కొనసాగిస్తాం ఓం పూర్ణ నమద పూర్ణం పూర్ణ పూర్ణము ద్యతే